జ్యేష్టరాజం బ్రహ్మ బ్రహ్మణుణోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా వ్యో మాం పశ్యతి యి పశ్య ప్రణశ్యామి సే న ప్రణశ్య భాష్యకారుల అవతారికిలో ఎస్ ఆత్మైకదర్శన ఫలముచ్యతే అని అన్నారు మనం అవతారికి చూసి ఉన్నాము అంటే ఈశ్వరు ఈశ్వరుణి ఆత్మరూపంగా దర్శించుత ఇది వేదాంతము యొక్క మౌలికమైన ప్రతిపాదన వేదాంతం అంటే అదే ఇప్పుడు ధర్మశాస్త్రాల్లో లేకపోతే కర్మకాండలో ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఉపాసనా సందర్భంలో ఈశ్వరుడు ఎక్కడుంటాడు వేదాంతము అంటే జ్ఞానకాండలో ఈశ్వరుడు ఎక్కడుంటాడు చాలా మౌలికమైన భేదం ఉంటుంది అది ప్రోగ్రెస్ ఒకదానికి విరోధం కాదు ఒకదాని నుంచి మరొక దాంట్లో మనిషి ఎదుగుతాడు ఆ ఎదుగుదల క్రమం అన్నమాట కాబట్టి కర్మకాండ సందర్భంలో ఈశ్వరుడు అనేకంగా దేవత బహుదేవతారూపంగా ఉంటాడు ఆయా లోకాల్లో ఉంటాడు అగ్నిహోత్రంలో మనం సమర్పిస్తాము అగ్ని తీసుకెళ్లి ఆహుతులను ఆయా దేవతలకు సమర్పిస్తాడు ఆ దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు అంతా అదొక వ్యవస్థగా ఉంటుంది అది కర్మకాండ సందర్భం ఉపాసనా సందర్భంలో బహుదేవత్వం ఉండదు ఉపాసన సందర్భంలో బహుదేవత ఆరాధన ఉండదు మరి దాన్ని ఉపాసన అందరూ ఉపాసన అంటే ఏదో రాముడనో కృష్ణుడనో ఏదో ఒక రూపాన్ని తీసుకుని దాన్ని దాని మీద ఏకాగ్రం చేసి వీడు చేస్తూ ఉంటాడు భేద దృష్ట ఉంటుంది ఆ దేవుణ్ణి బాహ్యమునందు అర్చమూర్తులందు వాటిందు వీడు ఆరాధించవచ్చు లేక ధ్యానం చేసే సమయంలో హృదయంలో ఆ ధ్యానం చేస్తాడు భేదమే హృదయంలో ఆత్మరూపంగా ఏం కాదు హృదయంలో భేద దృష్టితో నేను ధ్యానం చేసి వాడిని నా చేత ధ్యానం చేయబడేది ఈశ్వరుని యొక్క రూపము ఈ విధంగా ఉంటుంది అని ఆ రూపాన్నో లేకపోతే మంత్రాన్ని శబ్దాన్ని ధ్యానం చేస్తాడు భేద దృష్టితోటే ధ్యానం చేస్తాడు అది ఉపాసన సందర్భం ఆ ఉపాసన యొక్క కర్మ యొక్క ఫలం ఏమిటంటే స్వర్గాది లోకాలను పొందటం కర్మ యొక్క ఫలం ఉపాసన యొక్క ఫలం ఏమిటి అంటే ఏ దేవతను ఉపాసిస్తారో ఆ దేవతాలోకాన్ని పొందటం ఉపాసన యొక్క ఫలం ఇహలో చూడండి ఇది చిత్రం ఏంటంటే కర్మ కానీ ఉపాసన కానీ చేసి ఇహలోకంలో ఫలాన్ని పొందటం అనేది అది రూల్ కాదు ఎక్సెప్షన్ అది ఎక్సెప్షన్ ఎందుకంటే కర్మ ఉపాసన అనేది శ్రద్ధ ఆధారపడి ఉంటాయి నేను మీకు శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నా మీకు లోకంలో కనపడే దానికి దీనికి విరోధం ఏమైనా ఉంటే దాన్ని మీరే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది శాస్త్రంలో ఉన్న పరిస్థితి మీకు నేను మనం చేస్తున్నా శాస్త్రంలో కర్మకి ప్రత్యక్ష ఫలాన్ని ఇష్టపడడం ఎందుకంటే ఇదిగో ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని అలాగంటే ఒక కర్మను మీరు చెప్పినట్లయితే ఇదిగో ఈ పూజ చేస్తే వర్షం పడుతుంది అని చెప్పారనుకోండి వీడు పూజ శ్రద్ధగా చేసిన తర్వాత వర్షం పడకపోతే ఏమైపోతుంది ఓసారి పడుతుంది ఓసారి పడదు ఏం చేయాలి కాబట్టి ఆ శాస్త్రంలో దే డోంట్ లైక్ టు గివ్ దట్ కైండ్ అఫ్ ఎ ఫలం ఇష్టపడరు అంచేత వాళ్ళు ఏమంటారంటే చూడు నీకు లౌకిక ఫలాలు కావాల్సి లౌకిక కర్మలు చేసుకో నీకు ఐహిక ఫలాలకి ఈ కర్మలు ఐహిక కర్మలే చేసుకో పారలౌకిక ఫలము కావాలంటే మటుకు ఇదిగో ఈ కర్మలు చేసుకో అని చెప్తారు వాళ్ళకి క్లీన్గా ఉంటుంది ఇదిగో ఈ యజ్ఞి స్తోమము అనే యజ్ఞం చేస్తే నీకు స్వర్గానికి వెళతావు క్లీన్ ఎందుకంటే దాంట్లో శ్రద్ధ కొత్తగా శ్రద్ధ ఉన్న శ్రద్ధ డిస్టర్బ్ అయ్యే ఉండదు ఆ విశ్వాసం ఉన్నవాడు చేస్తాడు విశ్వాసం లేనివాడు మానేస్తాడు కొంతమందికి విశ్వాసం అయితే ఉంటుంది కానీ శ్రద్ధ దాని మీద స్వర్గం మీద కామన్ ఉండదు వాడు చేయడు ఆ కర్మ స్వర్గాన్ని విశ్వాసం ఉండి ఆ స్వర్గం మీద కామన్ ఉన్నవాడు చేసుకుంటాడు సో చేసుకుంటుంటాడు ఆ ప్రాణం పోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడని అలాగా దా దీంట్లో మీకు వెరిఫికేషన్స్ ఇవి అవి ఉండవు ఇది వెరిఫికేషన్ అంటే సమస్య అండి చాలా ఇబ్బంది అన్నింటికీ అలా వెరిఫై చేస్తానంటే అలాగే కుదరదు ఇప్పుడు ఓసారి కోన్లండి సో వెరిఫికేషన్ ఇస్ నాట్ యాక్సెప్టో అలాగ మెయింటైన్ చేసుకున్నాడు మరి ఎప్పుడైనా పుత్రకామేష్టి ఇత్యాది కర్మలు ఉన్నాయి కదా వాటికి ఐహిక ఫలం కదా అంటే ఈ కర్మలు ఎక్సెప్షన్ అని చెప్పారు దిఆర్ ఎక్సెప్షన్స్ ఎక్సెప్షన్స్ అని చెప్పారు ఐహిక ఫలం ప్రధానంగా చెప్పలేదు కానీ ఈనాడు మన సమాజ వాతావరణం ఎలా ఉంటుందంటే ఐహిక ఫలం కోసం ఈశ్వరారాధన రూపమైన కర్మని వినియోగించేటువంటి ప్రవృత్తి మనకు సమాజంలో కనపడుతుంది అది అది గుడ్ డెవలప్మెంట్ కాదండి శాస్త్రం అర్థం తెలియని తెలియకపోవడం చేత వచ్చిన డెవలప్మెంట్ That is how it is దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ అలాగే ఉపాస దేవత యొక్క ఆరాధన కూడా అహిత ఫలం కోసం ఆరాధన చేయ చేయటం శాస్త్రం చెప్పదు ఇప్పుడు రాముడిని ఉపాసన ఉందండి రామోపాసన చేసినట్లయితే నీకు అంతఃస్కరణ శుద్ధి మోక్షం వస్తుంది లేకపోతే రాముడు సాకేతలోకంలో ఉంటాడు నువ్వు మరణించిన తర్వాత సాకేతలోకానికి పోతావు కృష్ణుడు ఉపాసన చేస్తే మరణించిన తర్వాత గోలోకానికి వెళ్తావు అలా చెప్తారు క్లీన్గా ఉంటుంది నువ్వు కృష్ణుడు ఉపాసన చేస్తే ప్రమోషన్ వచ్చింది అంటే అది ఎలా వస్తుందంటే అది వీడు కృష్ణుడు ఉపాసన పదేళ్ళుకి వస్తాడు వీరికి ప్రమోషన్ రాదు ఏం రాదు కృష్ణుడి పేరు కూడా పట్టించుకుని వాడికి ప్రమోషన్ వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఐహిక ఫలానికి ఈ ఉపాసనల్ని పెట్టద్దు దానివల్ల శ్రద్ధకి విఘాతం కలుగుతుంది అని అదొక వ్యవస్థ ఎప్పుడైనా మీకు ఐహిక ఫలానికి ఉపాసన సందర్భం ఉంటే అది మీరు అపవాదంగా గ్రహించాల్సి ఉంటుంది సో ఈ కర్మ ఉపాసన వాటి ఫలాలు అలా ఉంటాయి జ్ఞానం దగ్గరకు ఇప్పుడు జ్ఞానకాండలో ఉన్నాం మనం వాటికంటే పూర్తి విలక్షణంగా ఉంటుండే ఇక్కడ ఆరాధింపబడే దేవుడు ఎక్కడో లోకంలో ఉండడము కాదు తర్వాత దీని ఫలము పరలోకానికి సంబంధించిన ఫలము కాదు దేవుడు ఇక్కడే ఉంటాడు ఫలము ఇక్కడే ఇప్పుడే అన్నీ ఇప్పుడే ఇక్కడే ఇది దీన్ని క్యాష్ రిలిజియన్ అంటారు ఈ స్ వేటాజ్ ఉపాసనా అండ కర్మ అన్నది క్రెడిట్ ఎప్పుడో వస్తుంది దాని ఫలం వేట వేదాంతం అయితే ఇమీడియట్ క్యాష్ అనమాట డైరెక్ట్ క్యాష్ పేమెంట్ అయిపోతుంది సో ఇప్పుడు కనుక మీరు ఈ స్వరూపాన్ని తెలుసుకుంటే ఇప్పుడే మోక్షం మీద ఇమీడియట్ అలా అలా ఉంటుంది సో ఎనీవే కాబట్టి వేదాంతంలో ఉ ఉపనిషత్తులు మనకి అందించే దేవుడు లివింగ్ గాడ్ అని అంటారు ఇప్పుడు కర్మశాస్త్రంలో దేవుడు దేవుడు కర్మశాస్త్రం దేవుణ్ణి మనకిస్తుంది ఆరాధన చేయడానికి ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు అగ్నిహోత్రంలో ఉంటాడు అగ్ని అంటే జడం కదా అది లేకపోతే నీటిలో ఉంటాడు నీరు కూడా జడమే ఆ జడంలో మీరు చేతనాన్ని భావన చేయాల్సి ఉంటుంది తప్ప శ్రద్ధయా దేవా దేవా భవంతి మీ శ్రద్ధ చేత దేవతలు దేవతలు అవుతున్నారు తప్ప మీరు ఆరాధించే ఆల్టర్ జడంగా ఉంటుంది అలాగే ఉపాసన రూపంలో కూడా ఏదో అర్చామూర్తి నదిలో ఆరాధించేప్పుడు అది కూడా జడంగా ఉంటుంది ఆ దేవత ఎక్కడో దేవతాలోకంలో చేతనుడై ఉంటాడు కాబట్టి అది అలా ఉంటుంది మెరాజ్ వేదాంతంలోకి వస్తే ఇట్ ఈస్ ఎ లివింగ్ గాడ్ జడ గాడ్ ఎనీమోర్ ఇంకే జడమైన దేవత ప్రతిమాని మూర్తి అని అలాగేం కాదు లివింగ్ గాడ్ సో అది వేదాంతం యొక్క ఒక ప్రత్యేకత తర్వాత కర్మ ఉపాసనలలో దేవుడికి భక్తుడికి భేదం ఉంటుంది Whereas vedanta, law, you are the God. God are the like the kind of that God is where? Where do the human have monkeys at the ganzenprofus? When one is considered being ugly, as he says double, you would SomehowELL. When decent 천섯s will be seen this before. When he isnt angry, he hasө Dr evidenced, before he canuar these people. He's still boring, he's still a very crawl. ఈ పూజ చేసుకుంటే నీకు నానో కారు దొరుకుతుంది అని చెప్తే ఆనందంగా స్వీకరిస్తాడు కానీ నువ్వే గాడ్ ఇవి నేనో కారు లేకున్నా కూడా నువ్వు ఆనంద స్వరూపుడివి అని చెప్తే వాడికి అది నేను అర్థం యోగ్యత లేని వాడికి వేదాంత పాఠం చెప్పకూడదు ఎందుకంటే వాడికి అది బుర్ర ఎక్కదది వాడి గోల ఏదో ఉంటుంది ఆ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు వాడిని పిలుచువచ్చు నువ్వే గాడ్ అంటే వాడి వాడికి ఏమర్థం అవుతుందండి సో కాబట్టి వేదాంతం ఆ రకమైన సంస్కారం వాళ్ళు మాత్రమే దానికి ముందుకు వస్తారు సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ కాబట్టి నేను ఇక్కడ వరకు మీకు చెప్పింది ఏంటంటే ద ఫండమెంటల్ డిఫరెన్స్ వేదాంతిక్ గాడ్ అండ్ ద రిలీజియస్ గాడ్ ఫండమెంటల్ డిఫరెన్స్ని మీకు నేను పాయింట్అవుట్ చేశాను ఎందుకంటే ఆ శ్లోకం అలా ఉంటుంది వ్యోమాం పశ్యతి సర్వత్ర ఇప్పుడు ఎవడైతే నన్ను నన్ను అంటే నన్నుకు రెండు అర్థాలు ఉంటాయి నేను ఇంతకుముందు చెప్పాను ఇది ఒకటి ఆ చెప్పిన వాడు ఎవడు శ్రీకృష్ణుడు కాబట్టి నన్ను అంటే అర్థమేమిటి భగవంతుణ్ణి అని అర్థం భగవాను వాచే కదా కాబట్టి ఎవడైతే భగవంతుణ్ణి సర్వత్రా చూస్తాడు అంతటా అన్నింటియందు చూస్తాడు సర్వత్రా అంటే అన్నింటియందు చూస్తాడు యోమాం పశ్యతి సర్వత్రా మాం అనే పదానికి అదే అస్మత్ శబ్దము ఇది ఇంతకుముందు నేను చెప్పాను భగవద్గీతలో అస్మశబ్దం ఎక్కడ వచ్చినా కూడా అది ఆత్మ అనే అర్థంలో వాడతారు శాస్త్రదృష్ట్యా ఉపదేశ వామదేవ్ భగత్ అని ఈ ప్రకారం ఆ న్యాయాన్ని చెప్పి నేను వివరించాను ఇంతకుముందు నన్ను అనే మాట వచ్చింది అంటే ఆత్మను అని అర్థం ఎందుకంటే నేను అనేది ఆత్మను నిర్దేశించేటువంటి పదంగా మనం కాబట్టి ఇక్కడ రెండు రకాలుగాను చెప్పచ్చు ఎందుకంటే అర్థంలో భేదం ఏమీ ఉండదు ఏది భగవానుడో అది ఏ ఆత్మ ఏది ఆత్మయో అది ఏ భగవానుడు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు పద్యంలో రాముడు అనే పద్యం ప్రారంభం అయింది అనుకోండి అడవి ఆ దాశరథి అడవిలో అని అలా పద్యం ఉందనుకోండి ఇప్పుడు దాంట్లో మీకు రెండు నామవాచకాలు వచ్చాయి ఒకటి రాముడు రెండు దాశరథి రెండు నామవాచకాలు వచ్చాయి రెండు నౌన్స్ వచ్చాయి నౌన్స్ రెండు ఆ రెండింటి యొక్క అర్థం వేరు కూడా రామహ అంటే రవింపజేవి దాశరథి అంటే దశరథని పుత్రుడు అని పదాలకు అర్థం వేరు స్పెల్లింగ్ వేరు అర్థం వేరు నౌన్స్ వేరు కానీ వాటి బోధించబడే తత్వం ఒక్కటే అదేవిధంగా ఎక్కడైనా ఆత్మ బ్రహ్మ అనే పదాలు విడివి భగవానుడు ఆత్మ అనే పదాలు వేరు వేరుగా వచ్చినా వాటికి ఉండేటువంటి స్పెల్లింగ్ వేరు భగవాన్ ఆత్మ స్పెల్లింగ్ వేరు భగవాన్ అంటే సకల సృష్టికి కారణము అని అర్థం మీనింగ్ ఆత్మ అంటే ఈ మనిషి యొక్క అంతరతమైన స్వరూపము ఇన్నర్మోస్ట్ రియాలిటీ అంతరతమైన స్వరూపము అంటే నేను మీద వేసిన అధ్యారూపాలు నిన్న మనం అనుకున్నాము వాటిని అన్నిటినీ తొలగిస్తే నిగ్గుతేలేటువంటి శుద్ధ చిత్ అది నేను యొక్క వాస్తవమైన అర్థం దానికి ఆత్మ అని పేరు సో అది ఆత్మ అని అర్థం వస్తుంది ఆత్మ అంటే అర్థం ఇది భగవాన్ అర్థం అది వేరువేరు పదాలు వేరువేరు స్పెల్లింగులు వేరు కానీ వాటి బోధింపబడే తత్వము ఒక్కటే ఇది ఏకత్వం అంటే సో కాబట్టి ఇక్కడ మాం అంటే నన్ను అంటే పరమాత్మను పరమేశ్వరుని భగవాను లేదా ఆత్మను రెండర్థాలు కూడా చక్కగా సరిపడతాయి ఏమీ తేడా సో యో మాం పశ్యతి ఎవడైతే అంతటా ఆ ఈశ్వరుణ్ణి చూస్తాడో అనే ప్రతిపాదన ఇప్పుడు చూడండి ధర్మశాస్త్రం ఉందనుకోండి ధర్మశాస్త్రం ఏంటి ఎలాగంటే దృష్టి మనకి మనకిస్తుందంటే అంతటా జీవుణ్ణి చూసే దృష్టి ఇస్తుంది ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు మన మనిషి కష్టపడుతుంటే వాడికి సహాయం చెయ్యి వాడు శత్రువా మిత్రుడాన్ని చూడకు వాడిలో జీవుడు ఉన్నాడు నువ్వు జీవుడివి నువ్వు ఈ తాత్కాలికమైనటువంటి పైనటువంటి ఈ నిరు పైన ఉన్నటువంటి ఈ అధ్యారూపములు నేను ఫలానా నేను ఫలానా అవన్నీ తీసి పక్కన పెట్టు నీ అంతరతమైన స్వరూపం ఏమిటి నువ్వు జీవుడవు కర్మఫలం చేత ఈ దేహాన్ని పొందిన జీవుడవు అలాగే ఇంకొకడున్నాడు వాడు కూడా కర్మఫలం చేత ఆ దేహాన్ని పొందిన జీవుడు ఆ జీవుడి గీతలో నువ్వు హింస చెయ్యకు హింస చేస్తే పాపం వస్తుంది అహింస పాటించు ఆ రుణాదయా చూపించు నీకు పుణ్యం వస్తుంది అని ధర్మశాస్త్రం మనకి జీవదృష్టిని చూపిస్తుంది జీవదృష్టిని బోధిస్తుంది వేరే ఉపాసనా శాస్త్రానికి మీరు వచ్చినట్లయితే ఉపాసనా శాస్త్రంలో దేవుణ్ణి చూస్తే మీ హృదయంలో దర్శిస్తారు లేకపోతే అక్కడెక్కడో పరోక్షంగా దర్శిస్తారు అది భక్తి శాస్త్రం యొక్క సందర్భం అలా ఉంటుంది దేవుణ్ణి ఎక్కడ దర్శిస్తారు మీరు అక్కడెక్కడో సాకేతలోకం రాముడైతే సాకేతలోకం కృష్ణుడైతే గోలోకం ఆ రకంగా ఆ లోకంలో ఆ దేవతాలోకంలో ఆ దేవుడు ఉంటాడు ఆ దేవుడు యొక్క ప్రతిమ మనం ముందు పెట్టుకుంటాము ఆ ప్రతిమ ఎందుకు పెట్టుకుంటామంటే హృదయంలో దేవుణ్ణి భావన చేయటం కోసం పెట్టుకుంటాము అని ఈ విధంగా ఉపాసనా శాస్త్రం స్వరూపం అలా ఉంటుంది కాబట్టి దేవుడు ఉంటే ధ్యానం చేస్తే హృదయంలో ఉంటాడు పూజ చేస్తే ముందు ఉంటాడు అసలు అసలు ఎక్కడుంటాడు ఇవన్నీ సిసలు అసలు ఎక్కడుంటాడు దేవతాలోకంలో ఉంటాడు ఇది ఉపాసనా సందర్భంలో దేవుని గురించి శాస్త్రం మనకు అలా చెప్తుంది ఇవన్నీ మెట్లు ఆ మెట్లు అంత రావాలి మనం ఆ మెట్లన్నీ దాటుకుంటూ రావాలి ఆవకా అన్నప్రాశనాడు ఆవకాయ పెట్టకూడదు డే వన్ యోమాంపశతి సర్వత్రా అంటే ఇది ఇంకా చెప్పాను కదా మేనో కారు కావాలి నాకన్న వాడికి యు ఆర్ ది గాడ్ అంటే వాడికి ఏమి ఉపయోగపడుతుంది అది ఆ మెసేజ్ వాడికి అందదు నేను గాడ్ అలా నేను చాలా యోగ్యున్న అభాగ్యుణ్ణి కనీసం నానో కారు కొనుక్కుందుకు కావాల్సిన డబ్బులు కూడా లేనంతటి అభాగ్యుణ్ణి నేనని వాడు అనుకుంటూ ఉంటే వాడిని నువ్వే గాడ్ రా అంటే వాడికి ఏం తెలుస్తుంది మనం ఏదో వేలాగోళం చేస్తున్నాం అనుకుంటాడు ఫస్ట్ సో వెరాజ్ వేదాంతంలో ఆ గాడ్ ఎక్కడ ఉంటాడంటే సర్వత్రా నీ హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు నీ ముందు ప్రతిమలో ఉంటాడు ప్రతిమ బయట ఉంటాడు ప్రతి కణంలోనూ ఉంటాడు ఈ సృష్టి యొక్క ప్రతి కణంలోనూ ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు అని కాదు ప్రశ్న ఇక్కడ దేవుడు ఎక్కడ ఉండడు అని ప్రశ్న సో ఈశావాస్యమిదం సర్వం ఎత్తించే జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాహ మా గృధ కశా స్విర్ధనం అనేది ఈశావాస్యోపనిషత్వం మొట్టమొదటి శ్లోకం మహాత్మా గాంధీ గారు నేను నిన్ను కూడా మనవి చేశా భగవద్గీత అంతా ఈశావాస్యోపనిషత్వం వచ్చి వచ్చింది అని మహాత్మా గాంధీ గారు ఏమనయ్యారంటే ఈశావాస్యంలో ఈ ఒక్క శ్లోకం మానవుణ్ణి కృతార్థుణ్ణి చేయటానికి చాలు అంటూ ఉండేవారు అంతటి విలువైనటువంటి శ్లోకం ఆ శ్లోకంలో ప్రధానమైన ప్రతిపాదన ఏమిటంటే చూడు నువ్వు దేవుడు కోసం అన్వేషిస్తున్నావు కదా ప్రతివాడు దేవుడు కోసం భక్తుడు ప్రతి అంటే సాధకుడైన వాడు ఐశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉంటాడు ఈ సంసారంలో ఉండే భోగాల్ని అన్వేషిస్తూ ఆ భోగాల్ని పొందటం కోసం దేవుణ్ణి వాడుకునేవాడు దేవుణ్ణి అన్వేషించేవాడు కాదు వాడు దే వాడు సంసారాన్నే అన్వేషిస్తాడు సంసార భోగాల్నే అన్వేషిస్తాడు ఈ దేవుడు ఎవరో ఉపయోగపడతాడేమోనని దేవుణ్ణి అన్వేషిస్తాడు దేవుడు ఉపయోగపడ్డు అని వాడికి నిర్ణయం అయిపోతే ఇంకా మళ్ళీ దేవుని దేవునికి వెళ్తాడు ఉపయోగపడతాడేమో ఏదైనా రికమెండేషన్ పెట్టకపోతాడా అని ఆశతోటి దేవుణ్ణి చుట్టూ తిరుగుతున్నాడు ఏదో పులిలోవి చేస్తున్నాడు తప్ప ఈ దేవుడు సంస నిర్మోహమాటంగా చెప్పడానికి అప్పుడప్పుడు నేను సందేహిస్తూ ఉంటాను చూడపా నీ సాంసారికములైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని దేవుడు నీకు తీర్చిపెట్టడు నువ్వే తీర్చుకోవాలి అని కొండ బదలగొట్టినట్టు చెప్పేస్తే అక్కడికి ఒక పని అయిపోతుంది కానీ జను ఇష్టపడతాం పీపుల్ డోంట్ లైక్ ఇట్ సో ఎనీవే సో అలా అది కాదు పాయింట్ సో ఇక్కడ వాడు దేవుణ్ణి అన్వేషించట్లేదు వాడు సంసారాన్ని అన్వేషిస్తున్నాడు దేవుణ్ణి కనుక వాడు అన్వేషిస్తుంటే వాడు సాధకుడు ఆ సాధకుణ్ణి ఉద్దేశించి వేదాంతం ఏమని చెప్తుందంటే ఈశావాస్యమిదం సర్వం ఈ సర్వము కూడా ఈశ్వరుని చేత కప్పివేయబడి ఉన్నది ఆ కప్పివేయడము అంటే అర్థం ఏంటంటే ఈ ఆభరణ ప్రపంచమంతా కూడా బంగారం చేతనే వ్యాపించబడి ఉన్నది కట్టువేయంటే వ్యాపించడం అన్నట్లుగా ఆభరణ ప్రపంచమంతా ఉన్నది బంగారమే మీరు ఏ ఆభరణంలో చూసినా బంగారమే ఉంటుంది మీరు ఆభరణాల షాపుకి వెళ్ళి అక్కడ ఏ ఏ కేసుల్లో పెడతారు ఈ ఏ కేసులో చూసినా బంగారమే ఉంటుంది నేను బంగారం చూడాలండి నన్ను కేసులో చూడమంటారు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలండి నువ్వు ఏ కేసులో చూసినా బంగారమే ఉంటుంది ఆ కేసులో చాలా ఆభరణాలు ఉన్నాయి ఏ ఆభరణంలో నన్ను బంగారం దర్శించమంటారో అంటే నువ్వు ఏ ఆభరణంలో చూసినా బంగారమే ఉంటుంది సో అదేవిధంగా వ్యో మాం పశ్యతి సర్వత్రా ఎవడైతే సర్వము నందు మాత్రమే దర్శిస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ మనము కనపడేది ఒకటి మనం భావన చేసేది మరొకటి అలాంటిది ఇది అంటే కాదు అలాంటిది కాదు ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తాను ఆ దృష్టాంతాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఒక ఇంక నేను చాలాసార్లు చెప్పాను కూడా ఇంతకు ముందు ఒక జ్యూవెలర్ షాప్ ఓనర్ ఉన్నాడు బంగారం వ్యాపారి సో ఆయన కొడుకును పిలిచి మన షాప్కు వెళ్ళి పత్తిలాలు బంగారం తీసుకురా అని పంపించాడు వీడు షాపుకు వెళ్ళి ఇచ్చి జట్టులో నెనకొచ్చాడు పుల్లయ వ్యాంవారం అని ఒక సాంటూ ఉంటుంది అలాగా అలా షాప్కి వెళ్ళి ఉత్తి చేతులతోటి వెళ్ళకొచ్చాడు ఎరా బంగారం తీసుకున్నబట్టి ఉత్తి చేతులతో చెవి ఏమిటి అంటే వీడేమని చెప్పారంటే అక్కడ నాకు బంగారం కనపడలేదు అని సరే ఈయన కూడా పరిగెత్తుకుని షాపుకి వెళ్ళాడు బంగారం అంతా అదే నేను షాపు ఉంది ఎక్కడ చూసినా బంగారమే అన్నీ ఆభరణాలే ఎరా నీ బంగారం కనపడలేదా నాకు కనపడలేదు బంగారం చూపించి నువ్వు చూపించి బంగారం ఇదేమిటిరా అని అడిగాడు అది నెక్లెస్ మరి ఇదేమిటిరా అది కర్ణాభరణం అదేమిటి అది హస్తాభరణం వాడు ఎంత బుద్ధిమంతుడో మనం అంత బుద్ధిమంతుడు మనకి వాడికి ఏమీ తేడా లేదు ఎందుకంటే సర్వమునందు ఈశ్వరుడు ఉన్నాడు సర్వమునందు ఈశ్వరుడు లేకున్నా ఉన్నట్లు భావన చేయటం కాదు అది కాదు అలా చేస్తే దాన్ని ఉపాసన పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి భావన చేయుట అది ఏమిటి పసుపు ముద్ద అది ఏమిటంటే సమాధానం ఏమని చెప్తారు పసుపు ముద్ద అని చెప్పాలి దాంట్లో నువ్వు దేనిని భావన చేస్తున్నావు అంటే గణేష్ మహారాజుని భావన చేస్తున్నాను కరెక్ట్గా ఉందండి రే స ఈ నెక్లెస్ దగ్గరికి రండి అది ఏమిటది బంగారం దాంట్లో నువ్వు దేనిని భావన చేస్తున్నావు అంటే నెక్లెస్ని భావన అలా ఇది నాట్ లైక్ నువ్వు నెక్లెస్ అని అనుకుంటున్నా కూడా అది వాస్తవంలో బంగారమే అదేవిధంగా యోమాం పశ్యతి సర్వత్ర ఒక సాధకుడు ఉన్నాడు ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు మీరు జ్ఞానాన్ని ఉపదేశించండి మహాత్మా అని చెప్పాడు అంటే ఆయన చెప్పాడు చూడు ఈ సర్వము ఈశ్వరుడే తత్వమసి ఆ ఈశ్వరుడము నీవే అని చెప్పాడు చెప్తే తర్వాత ఇంకా తర్వాత ఏమి ఇంకా తర్వాత ఏం లేదండి అంటే మీ ఉపదేశం చేయడం అయిపోయింది అయిపోయింది మీరు ఎక్కడ ఉపదేశం అండి ఇంత తప్పగా ఏ పసలేదు అడగగానే అడిగిన నిమిషంలో ఉపదేశం చేసేసాడు నాకు నచ్చలేడు ఉపదేశం అని మనసులో అనుకుని పోనీ నేను ఇంకోళ్ళ దగ్గరకు కూడా ఉపదేశానికి వెళ్తాను మీరు ఎవరినైనా గురువు గారిని అడ్వైజ్ ఇస్తారా అని అడిగాడు దానికేముంది ఈ ఊళ్ళో ఇంకో గురువు కూడా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినా ఆయన నీకు ఉపదేశం చేస్తారేమో అని ఈయన ఆశీర్వదించి పంపించేసాడు పంపించేస్తే ఈయన ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇలాగ ఆయన దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి దేవుడు గురించి ఉపదేశం జ్ఞానాన్ని ఉపదేశించమంటే ముప్పై సెకండ్లో ఉపదేశం ఆయన ఉపదేశం అయిపోయింది అన్నాడు నాకు సంతృప్తి కలగలేదు కాబట్టి తమ దగ్గరికి వచ్చాను అంటే సరే నేను నీకు ఉపదేశిస్తాను రా చూడు నీకు ఇంటి వెనకాల ఏం కనపడుతోందంటే గోశాల కనపడుతోంది పాక ఆ పాకలో గోవులు నాలుగో ఐదో గోవులు ఉన్నాయి ఆ గోశాలకు వెళ్ళి అక్కడ శుభ్రంగా క్లీన్ చేయి పేడ అవి ఉంటాయి అదంతా కూడా పోగేసి పిడకలోవి వేసి గోడకి పిడకలోవి వేస్తూ ఉండి ఎళ్ళ పెడుతూ వాటిని తర్వాత అవి చక్కగా ఇల్లిన తర్వాత తీసి ఆ బొట్ట ఉంటుంది ఆ బొట్టలో వేసి లోపల భద్రం చేస్తూ ఉండటం ఆవులకి వాటికి అలాగా నువ్వు చేస్తూ ఉండువు అని చెప్పాడు ఉపదేశం ఉపదేశం నీకు నేను చేస్తాను నీకెందుకు కంగారు నువ్వు చేస్తూ ఉండని చెప్పండి ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు ఆవుకి గడ్డి అది తీసుకురావటం గడ్డి కోసుకురావటం అదంతా క్లీన్ చేస్తూ ఉండం చీపురుగట్టతోటి పిడకలు తయారు చేసి ఆ పిడకలు గూడిగిల్ల కట్టి వాటి పొయ్యిలోకి సంబంధ గురుపత్తికి ఇస్తూ ఉండటము తర్వాత ఆవుని కడగడం వాటి పాలు పెత్తకటం ఇది పన్నెండు సంవత్సరాలు చేశాడు చేసి గురుపత్రినితో నాకు ఉపదేశం చేస్తారని పన్నెండు ఏళ్ళు అయిపోయిందమ్మా ఆయన ఉపదేశం చేయమని రికమెండేషన్ ఏమంటే ఆవిడ పన్నెండేళ్ల నుంచి చేస్తున్నాడు కదా గోసేవ మీరు ఉపదేశం చేయండి అంటే సరే రారా ఉపదేశం చేస్తానని పిలిచారు పిలిచి చూడు ఈ సర్వమునందు ఈశ్వరుడే ఉన్నాడు ఆ ఈశ్వరుడు నీవే అని చెప్పారు అంటే అయ్యా ఏ రెండు ఉపదేశం ఆకు ఆ గురువు గారు చెప్పారు పాప అయినా అలా అడిగి ముప్పై సెకండ్లలో చెప్పారు మీరు పన్నెండేళ్ళు నా చేత ఈ పిరకలు చేయించారు అంటే చూడు ఆయన చెప్పినప్పుడు నువ్వు ఆయన మాటను అశ్రద్ధ చేసేవా లేదా దానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలా అక్కర్లేదు నీ మనస్సులో అంతఃకరణ శుద్ధి లేకపోబట్టే ఆయన మాట నీకు నచ్చలేదు ఆ అంతఃస్కరణ శుద్ధి కలిగి నీకు ఉపదేశం నచ్చడానికి పన్నెండేళ్ల ప్రాయశ్చిత్తం నీకు అవసరం కాబట్టి నేను నీదే ఉపకారం ఏం చేయలేదు యూ డిజర్వ్ ఇట్ ఆయన ఆయన ఎడలో నీవు చూపించిన అశ్రద్ధకి నీకు ప్రాయశ్చిత్తం ఈ పన్నెండేళ్ల గోసేవా ప్రాయశ్చిత్రమే కాకుండా అంతఃకరణ శుద్ధి కూడా ఇది అవసరము కాబట్టి మనం దేవుడి కోసం చేసే అన్వేషణ ఈ విధంగా ఉంటుంది వ్యో మాం పశ్యతి సర్వత్రా సర్వమునందు కూడా ఒకే ఈశ్వరుణ్ణి దర్శించుట అది సత్యం సర్వమునందు ఈశ్వరుడే ఉన్నాడు ఇప్పుడు ఈ సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట అనేది మీకు అది సిద్ధించాలి అంటే సిద్ధించడానికి అనుభవంలోకి రావాలి అంటే నేను అనే దాని గురించి ఉన్న కల్పనలు కొన్నిటిని క్షాళన చేయాల్సి ఉంటుంది అంతఃకరణ శుద్ధి శోధన చేయాల్సి ఉంటుంది నేను గురించి మీరు కల్పనలు ఏవైతే పెట్టుకున్నారో అది అలాగే పెట్టుకుని నిన్న జరిగింది ఈ ప్రసక్తి అంతా కూడా నిన్న ఈ ప్రసంగం అంతా మనం చూసాం నేను గురించి వాడు వర్ణము వర్గము గోత్రము కులము మతము మరొకటి మరొకటి మరొకటి ఎన్నెన్నో ఆరోపించుకుని అన్ని విధాలా సర్వము నుంచి బ్రేక్ అయిపోయి సెపరేట్ అయిపోయి ఐసోలేట్ అయిపోయి కూర్చుంటాడు ఆ ఆ స్థితిలో ఆ నేను అలాగే ఉన్నంతకాలము వాడికి వ్యోమాం పశ్యత్తి సర్వత్రా అర్థం కాదు అలాగే దేవుడు అనగానే మీకు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించాలి అది అనుభవానికి రావాలి సాధారణంగా దేవుడు అనే మాట రాగానే గాడ్ అనే మాట రాగానే ఇమ్మీడియట్గా మన మనస్సులో ఆ దేవుడు గురించినటువంటి కల్పన ఎంత దృఢంగా ఉంటుందంటే ఎంత గట్టి కల్పన అంటే ఇది జన్మలో జన్మ జన్మాంతరాల నుంచి మనం ఆ వాసన అని తెచ్చుకుంటూ వస్తున్నాము ఆ వాసన ఎలా ఉంటుందంటే దేవుడు ఎక్కడో పరోక్షంగా ఉంటాడు అనే ఉంటుంది ఊర్ధ్వదృష్టి దేవుడు అలా పైకి చూస్తాడు అయితే అలా పైకి అంటాడు ఎక్కడో పైన ఉన్నాడు స్కైలో ఏడో ఏడో అంతస్తు ఏడో లోకం సెవెన్ సెవెన్ ఆప్ సెవెన్ ఆప్ సెవెన్ అప్ అని ఎప్పుడైనా చూసారా అదే దేవుడే సెవెన్ అప్ ఉంటాడు సెవెన్ డౌన్ సెవెన్ ఆప్ సెవెన్ డౌన్ అంతా రాక్షసులు వీళ్ళు వాళ్ళు ఉంటారు అప్లో దేవుడు వన్ అప్ టూ అప్ అంతా కూడా లోవర్ గంధర్వులు కిన్నరులు ఇలాంటి లోవర్ కేటగిరీ ఉంటారు అసలైన దేవుడు ఎక్కడ ఉంటాడు సెవెన్ ఆప్ అక్కడ ఉంటాడు సో ఆ విధంగా దేవుడు అంటే పరోక్షంగా ఉంటాడు భిన్నంగా ఉంటాడు అనేటువంటి ఆ ధోరణి ఆ భావన ఆ వాసన ఆ సంస్కారం అది ఎంతవరకైతే మీలో దృఢంగా ఉంటుందో అంతవరకు వ్యోమాంపశ్యతి సర్వత్ర అనే మాట ఉనికి అలా చిలక పొలకలా ఉంటుంది తప్ప అది అనుభవానికి కాబట్టి త్వం పదార్థ శోధన వాటే అమ్మాయి నేను అనగానేమి అనేదాన్ని శోధన చేసుకోవాలి తర్వాత ఈశ్వరుడు అనగానేమి అనే దాన్ని శోధన చేసుకోవాలి ఈశ్వరుడు జగత్తు కంటే భిన్నంగా ఉండడు జగత్తు యొక్క అధిష్ఠానమై ఉంటాడు ఇప్పుడు ఇది ఎలాగంటే ఈశ్వరుడు ఎక్కడో పైన ఉంటాడన్న మాట ఎలాంటిదంటే ఈ ఆభరణాలు తమలో తాము మాట్లాడుకుంటున్నాయి ఈ తమలో తాము చర్చ చేసుకుంటున్నాయి చర్చ చేసుకునే ఆభరణాలు మనం దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ ఆభరణాల్లో ఒక ఆభరణం చెప్పింది దేవుడు దేవుడికి పేరుంది ఆ దేవుడి పేరు బంగారము ఆ దేవుడు స్వర్గంలో ఉంటాడు అని చెప్పింది అంటే అప్పుడు దీని మీద ఒక చిన్న ఇంకోటి ఓసారి సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఇతర జల జంతువులు అన్ని ఒక సమావేశాన్ని చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలి అని నిర్ణయించుకున్నాయి అప్పుడప్పుడు మనం కూడా చేస్తూ ఉంటాం కదా అలాగ అందరూ ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరూ సమావేశమై మనం ఈశ్వరారాధన చేయాలి అని ఒక సమావేశం చేసుకుంటారు చేసుకుని నెక్స్ట్ దానికోసం మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేదో ప్లాన్ వేసుకుంటారు అలాగే ఈ కలిసి మనం దేవుణ్ణి ఆరాధించాలి అని సమావేశం చేశాయి మరి దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అంటే వాళ్ళందరిలోకి బాగా పెద్ద వృద్ధ జల జంతువు ఉంటుంది ఒక పెద్ద అనమాట ఆ కమ్యూనిటీలో గలా పెద్ద చేపల్లో గలా చేప ఆయన బాగా అనుభవజ్ఞుడు దేవుడి గురించి బాగా తెలుసున్నవాడు ఆయన పైగాను అని చేత అని సలహా అడుగుతాడు ఆయన సలహా అడిగితే ఆయన వాళ్ళని ఉద్దేశించి చెప్తాడు దేవుడు మీ ముఖాన్ని మీకు ఏం తెలుస్తారా మీరేమో నిన్న కాక మొన్న వచ్చారు దేవుడు తెలియాలంటే దానికి చాలా తపస్సు అనుభవం అవన్నీ కావాల్సి ఉంటుంది దేవుడికి సముద్రుడు అని పేరు ఆయన వైకుంఠలోకంలో ఉంటాడు ఆయన నాలుగు చేతులు కలిగి ఉంటాడు ఓ కిరీటం కూడా పెట్టుకుంటాడు మీరు చక్కగా ఆ రకమైన ఒక మూర్తిని ఒకదాన్ని తయారు చేసుకుని ప్రతిష్ట చేసుకుని ఆరాధించుకోండి అని సలహా చెప్తాడు ఆయన సలహా చెప్తే ఈ జల జంతువులన్నీ కలిసి ఏం చేస్తాయి చతుర్బాహు అయినటువంటి చేపలు పోలిన ఒక దేవుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ జలంలో ఆ సముద్ర గర్భంలో సముద్రం యొక్క బెడ్ మీద దాన్ని ప్రతిష్ట చేసుకుని ఓ దేవాలయంలాగా కట్టుకుని ఆరాధించుకుంటూ ఉంటాయి అది అది ఎవరి పేరు సముద్రుడు అర్థమైందండి నేను చెప్పిన కథ అదే కథ చాలా బాగుంది బాగా ఓకే సో యోమాం పశ్యతి సర్వత్ర సర్వము నందు ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు సో ఓ శ్లోకం ఒకటి సంపూర్ణం జగదేవ నందనవనం కొన్ని అభిప్రాయాలు ఉంటాయి జనాల్లో ఈ అభిప్రాయాలు సాహిత్యం నుంచి వస్తాయి కొంతమంది మహాత్ములు వీటిని ప్రచారంలో కూడా పెడుతూ ఉంటారు మీరు పుస్తకాలు చదివి కూడా మీరు తెలుసుకుంటారు నందనవనము అని ఒక ఉద్యానవనం ఉంది దానికి నందనవనం అని పేరు ఎందుకని దాంట్లోకి వెళ్ళగానే ఆనందం కలిగిపోతూ ఉంటుంది అందుకోసం పార్కి వెళ్ళగానే ఏమవుతుంది ఆనందం కలిగిపోతుంది అనో భ్రమ ఉంది కదా లోకంలో ఎనీవే సో ఈ నందనవనము వెళ్ళగానే నిజంగా ఆనందం కలిగిపోతుంది ఆ నందనం అది ఎక్కడుంది స్వర్గంలో ఉంది స్వర్గం అంటే అమరావతి దాని క్యాపిటల్ స్వర్గం అనేది ఓ లోకం అమరావతి క్యాపిటల్ ఎలా అయితే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ హైదరాబాదులో వనం ఏముంది ఇందిరా పార్క్ ఉన్నట్టుగానే స్వర్గం అనే లోకంలో అమరావతి అనే క్యాపిటల్ని ఆనుకుని నందనవనం ఉంది అయ్యా మీకు సత్యం తెలిస్తే జగ సంపూర్ణం జగదేవ నందనవనం ఈ సకల జగత్తుని మీరు స స్పష్టంగా నామరూపాత్మకంగా మిథ్యాని దాని అధిష్టానంలో ఉన్నటువంటి సత్త ఏదిగలదో అది ఈశ్వరుడే అని ఈ జగత్ నామరూపాలు నిలిచి ఉన్నాయని ప్రతి నామరూపము ఈశ్వరుడి సిగ్నల్ చేస్తోందని మీరు తెలుసుకోగలిగితే సర్వం జగత్ నందనవనం అయిపోతుంది ఎందుకంటే ఎక్కడున్నా మీరు ఆనంద స్వరూపులే ఉంటారు కనుక సర్వేపి కల్పద్రుమా కల్పవృక్షము అని ఒకటి ఉంది ఈ కల్పవృక్షం ఎక్కడ ఉంటుంది అది కూడా స్వర్గంలోనే ఉంటుంది ఆ కల్పవృక్షం యొక్క మహిమ ఏమిటంటే మీరు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరిపోతుంది చెట్టు కింద నిలబడి నాకు నానో కార్ కావాలి అంటే టక్ మనం ఒక ఆకు పడుతుంది అది కార్ అయితే అలాగే ఏ కోరిక మీరు కోరుకుంటే అది తీరిపోతూ చెట్టు దాన్ని కల్పవృక్షము ఒకసారి మేము హిమాలయాల యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఓ చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టుకి కల్పవృక్షము అని బోతు పెట్టారు పెద్ద చెట్టు కల్పవృక్షము అని బోతు పెట్టేసి చిత్తూరు ప్రదక్షిణం చేయడానికి ఒక చిన్న పాత్ర లాగా ఏర్పాటు చేశారు దాంతో వచ్చిన వాళ్ళందరూ ప్రదక్షిణాలు చేయటము కుంకుమలు పూజలోకి చేస్తూనే ఉన్నారు నేను చూశాను అబ్బా ఎంత బాగుందో ఈ చెట్టు ఎంత పెద్దదో విశాలంగా ఉంది మన మది చెట్టులాగా లేదా అశ్వత్ వృక్షం రావి చెట్టులాగా పెద్దదిగా ఉంది అందరూ ప్రదక్షిణం చేశారు అయిపోయింది మళ్ళీ బస్సు ఎక్కి బస్సులో ప్రయాణం బస్సు ఎక్కి ఆవేళ సాయంకాలము టిఫిన్ కోసం అని ఈ బస్సు వాడు తోట ఆపాడు ఓ చిన్న మైదానంలో ఆపి అక్కడ మాకందరికి ఛాయ్ ఏర్పాటు చేశాడు చాయ్ తాగుతాం చాయ్ తాగుతుంటే అక్కడ ఆ మైదానానికి ఫెన్సింగ్ ఉంది ఫెన్సింగ్ అంటే చూడండి దడి దడి కింద దడికాదు దాన్ని కంచె కంచె కింద అనమాట మొక్కలు మొక్కల కింద వేసి ఫెన్సింగ్ కట్టాడు ఆ మొక్కలు ఈ కల్పవృక్షం మొక్కలేదు అది అక్కడ వాళ్ళ బల్లబెట్టి కల్పవృక్షంలో ప్రదక్షిణాలు చేసింది ఇక్కడ ఈ ఫెన్సింగ్ మొక్కల కింద వాడుకుంటున్నాడు అవే మొక్కలు సో ఏదో ఒక స్పెషల్ వన్ ట్రీ ఈజ్ ఎ స్పెషల్ ట్రీ అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి ఆ ట్రీ కింద కూర్చుని కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరిపోతాయి అని వీడు ఎదురు చూస్తూ ఉంటాడు కానీ తన స్వరూపాన్ని కోరిక తీరితే ఏమిటవుతుంది కోరిక తీరిందనుకోని ఏమవుతుంది ఆనందం కలుగుతుంది అరే నీ స్వరూపమే ఆనందమయ్యా నీ స్వరూపం ఆనందం అని తెలుసుకుంటే నువ్వు ఏ చెట్టు కింద నిలబడ్డా అదే గల్పవృక్షం ఇటువల్లి వేరే కల్పవృక్షం ఎందుకు సో గంగం వారి సమస్త వారి ఇప్పుడు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించేవాడు పృథివీలో వాడు ఎక్కడ ఉన్నా అదే కాశీ ఎక్కడ ఉన్నా అదే కాశీ అమెరికాలో ఉన్నాడనుకోడు అదే కాశీ ఎక్కడ ఉంటే అదే కాశీ కాశ్యాంశి కాశ్యతే కాశీ కాశీ అంటే జ్ఞానరూపంగా హృదయంలో ఉంటుంది ఫిజికల్గా ఉండే ఒక ప్లేస్ కాశీ అంటే దట్ ఈజ్ వెరీ వెరీ కెండర్ గాన్ రిలీజియన్ సో ఎక్కడ ఉంటే అదే ఏ జలమైన గంగనే నేను ఏదో పాఠం చెప్పాను బెలవేరనే నది అది ఆ నది ఒడ్డున పాఠం ఏదో చెప్పాను నది ఒడ్డునంటే అక్కడ ఆ ఒడ్డు మీద కూర్చుని చెప్పానని కాదు అక్కడ ఉన్నటువంటి హాల్లో పాఠం ఏదో చెప్పాను చెప్తే బ్రహ్మసూత్ర భాష్యం పాఠం చెప్పాను ఈ విద్యార్థుల్లో ఒక ఆయన ఉన్నాడు బ్రహ్మసూత్ర భాష్యం చెప్పారు చాలా మంచిగా చెప్పారు అధ్యాస భాష్యం పాఠం ఇదే గంగ ఒడ్డును కూడా వింటే ఎంతో బాగుంటుంది అన్నాడు అంటే నేను అన్నాను వరు వె నువ్వు గంగ ఒడ్డునే విన్నావు అన్నాను అంటే అదేలాగండి అన్నాడు చూడు ఆ డెలవేరు ఆ రివర్ చూడు అంటే అది డెలవేరు కదా డెలవేరు కాదు అది నెలవేర నువ్వు అనుకుంటున్నావు కాబట్టి బెలవేరైంది నా ప్రాణానికి అదే గంగ అంతే సో సర్వం వారి సమస్తవారి నివహాపుణ్యా సమస్తాక్రియా ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటే అక్కడ మనస్సు పవిత్రంగా పెట్టుకుని ఓ శివాయనో రామానో జపం చేస్తుంటే అదే పుణ్యక్షేత్రం ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి నాకు రూమ్ ఇవ్వలేదు ఆ రూమ్ ఇచ్చి వాళ్ళు లంచం తీసుకున్నాడు నాకు లడ్డూ దొరకలేదు అని వీటితో దెబ్బలాడి వాటితో దెబ్బలాడి ప్రభుత్వ అధికారుల మీద దెబ్బలాడి ఆ దళారీలతోటి డబ్బులు లంచాలు ఇచ్చి ఇంత కల్మషం వ్యవహారం చేస్తే మీకు వెంకటేశ్వర స్వామి దొరికేస్తాడా ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుని ఉన్నామ శివా అనుకుంటే దొరికేది వెంకటేశ్వర స్వామి కాడా కాబట్టి ఇది మరి వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది మీరు తీర్థయాత్రలు ఏమైనా చేయాలనుకుంటే ఇలాంటి పాఠానికి రాకూడదు కొంతమంది మహాత్ములు ఉంటారు వాళ్ళు తీర్థయాత్రలకు తీసుకెళ్తారు వారి దగ్గరికి వెళ్తే వాడు చక్కగా ఓ లారీ ట్రాన్స్పోర్ట్ లాగా ఓ బస్సు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి అందరినీ తీర్థయాత్ర తీసుకెళ్తారు తీసుకెళ్లి ఈ తీర్థంలో ఈ దేవుడు ఉన్నాడు ఈ కోరికను తీరుస్తాడు ఆ తీర్థంలో ఆ దేవుడు ఆ కోరికను తీరుస్తాడు అదో వ్యవస్థ కింద నడుస్తుంది ఇక్కడ అదేమీ కూటరదు ఇక్కడ దీని వ్యవహారం అంతా వేరు సో యోమాం పశ్యత్తు సర్వత్రా సమస్తా క్రియా ఇప్పుడు మీతోటి మాట్లాడాలి మీ మీరు ఏదో చిన్న ఉపకారం అపేక్షించో లేకపోతే భిక్షకు ముష్టికోవడో వచ్చాడు అనుకోండి బెగ్గింగ్ వాడికి ఒక పావలా ఇస్తారు అదే యజ్ఞం ఒక మనిషికి ఓ మాట సహాయం చేస్తారు అదే యజ్ఞం మీరు ఏ పని చేస్తే అదే యజ్ఞం ఎందుకంటే సర్వమునందు ఈశ్వరుని ఎప్పుడైతే దర్శిస్తారో ఆ భావనతో చేసే సకలం వ్యవహారములు కూడా యజ్ఞం అయిపోతాయి ఈశ్వరారాధన సో వాచఫ్ ప్రాకృత సంస్కృత శృతి శిరహ అని ఒక శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి వ్యాఖ్యానం చేస్తున్నాను మేము మాట్లాడే భాష అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సంస్కృతం కావచ్చు అదే వేదవాక్కు మేము ఏ భాష మాట్లాడితే అదే వేదవాక్కు ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి భాష తెలుగు అయితే అనేవి అదే అదే వేదవాక్ అయిపోతుంది ఎందుకంటే తత్వము బోధింపబడేటువంటి సందర్భం అలాగే ఉంటుంది కాబట్టి వారాణీ మేదిని ఈ పృథ్వీలోకమంతా కూడా వారాణియే సర్వాస్థితి రస్య వస్తు విషయ దృష్టే పరబ్రహ్మణి అని ఆ శ్లోకం అలా ఉన్నది సో పరబ్రహ్మ పరమాత్మ తత్వం తెలుసున్నవాడికి ఈ సకల జగత్తు ఈశ్వరుడే ఈశ్వరుడే జగద్రూపంలో ప్రకటమవుతూ ఉన్నాడు కాబట్టి ఆ సర్వమునందు మనం ఈశ్వరుణ్ణి దర్శించాల్సి ఉంటుంది మహిళకారులు ఒక చక్కది ప్రిన్సిపల్ ఒకటి చెప్తున్నారు చూద్దాము యహ మాం పశ్యతి వాసువం సర్వస్యాత్మానం సర్వత్ర సర్వభూతూ అది నన్ను చూచు నన్ను ఎవడైతే నన్ను చూస్తాడో నన్ను అంటే ఎవరు వాసుదేవం ఆయన వాసుదేవం అనే పదాన్ని ఒకదాన్ని వేశారు వసుదేవ అనగానే వసుదేవస్య పుత్రి సన్ ఆఫ్ మిస్టర్ వసుదేవ ఇప్పుడు చూడండి ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే సన్ ఆఫ్ మిస్టర్ వసుదేవ అని అన్నారనుకోండి అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఎటువంటి శ్రీకృష్ణుడు అవుతాడు మిస్టర్ శ్రీకృష్ణ అవుతాడు కదా సన్ ఆఫ్ మిస్టర్ వసుదేవ ఏమిటవుతాడండి మిస్టర్ శ్రీకృష్ణ అవుతాడు అంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి అవుతాడు మెబి వెరీ గ్రేట్స్ మ్యాన్ మెబీ వెరీ స్కిల్డ్ పర్సన్ హిస్టారిక్ పర్సన్ సో మిస్టర్ శ్రీకృష్ణ అవుతాడు మిస్టర్ శ్రీకృష్ణ అన్నది తత్వం కాదు ఇప్పుడు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే విష్ణు అంటే మిస్టర్ విష్ణు కాదు శివ అంటే మిస్టర్ శివ కాదు మిస్టర్ అంటే మీకు ఐడియా వస్తుందంటే ఒక ఒక ఇండివిజువల్ కాదు విష్ణు అంటే ఒక పెద్ద ఆయన అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు ఆయన మిస్టర్ విష్ణు కాదు శివ అంటే ఇంకో రకంగా పిచ్చి డ్రెస్ వేసుకుని డ్రెస్సు వేసుకోడు కూడా పైగా ఏదో పిచ్చి వేషం విష్ణుని ఒక ఆయన ఉంటాడు ఆయన మిస్టర్ నో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఒక ఒక పెద్ద ఆయన అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటాడని అలా కాదు విష్ణు అంటే సర్వవ్యాపకమైన సప్త అఖండ సప్తకి విష్ణు అనిపడు శివ అంటే మంగళస్వరూప మీరు నామరూపాలని సత్యం అనుకున్నంత కాలము మీరు అమంగళంలోనే ఉంటారు నామరూపాలను నిత్యం తిరస్కరించి వాటి మూలంలో ఉన్నటువంటి సత్త అని ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరు మంగళ స్వరూపులు అయిపోతారు అది శివ అంటే కాబట్టి ఇక్కడ వాసుదేవ అంటే మిస్టర్ శ్రీకృష్ణ సన్ ఆఫ్ వసుదేవ అందు దేవకి ద హస్బెండ్ ఆఫ్ సోన్ సో ఇట్స్ నాట్ లైక్ దాట్ దట్ ఈస్ వాసుదేవ వాసు దేవస్థ వాసుదేవ సంధ్యావందనం చేసి అలవాటు ఉన్న వాళ్ళకి శ్లోకం ఒకటి గుర్తు చేస్తాను సంధ్యావందనంలో వస్తుంది ఈ శ్లోకం వాసనాథ్ వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్ నీవు వాసుదేవుడు ఎందుకని వాసు నీవు వాసు అంటే ఇప్పుడు వసతి అనే పేరు విన్నారా వసతి అంటే లివింగ్ ప్లేస్ మీరు ఎక్కడ ఉంటారో దాన్ని వసతి అంటారు ఏమంటే వసతి బాగుందా అని అంటారు పూర్వం వాళ్ళు అలా అంటారు వాసము వాసము అంటే సంస్కృత పదం వాసము అంటే నివాసము అని అర్థం ఇప్పుడు వాసు అన్న కూడా అంతే అర్థం వాసు అన్న కూడా అంతే అర్థం అంటే వసంతి జగంతి అస్మిన్ ఇది వాసు సకల జగత్తులు ఈయన ఉన్నవి ఆయనకి వాసు అంటారు ఇప్పుడు ఎలా అయితే సకల ఆభరణములు దేనియందు ఉన్నది బంగారములందు ఉన్నవి సకల పరంగములు కెరటములన్నీ దేనియొందు ఉన్నవి అలాగే సకల పదార్థములు సకల నామరూపములు దేనియందు ఉన్నవి ఆ గలవు అఖండ సత్తయందు వినిచి ఉంటాయి ఈ సకల నామరూపములు కాబట్టి ఇప్పుడు మీరు ఘటము అన్నారంటే ఘటము అనేదాంట్లో రెండు అంశాలుంటాయి ఘట నామము ఘట రూపము అయితే ఘటనామాన్ని ఘట రూపాన్ని నిలబెడుతూ ఉన్నటువంటి మౌలికతత్వం ఏమిటండి ఘట సత్తండి ఏది ఘటము ఎలా ఉంటుంది ఇదిగో రూపంలో ఉంటుంది ముందు ఉంది ఉండాలి కదండి ఉన్న తర్వాత దాని పేరేమిటి దాని రూపం ఏమిటి వస్తాయి అసలు ఉండాలా కాబట్టి ఏది మూలము ఉంది సత్త మూలము ఆ సత్తకే వేరువేరు సందర్భాల్లో వేరువేరు నామరూపాలు ఉంటాయి నామరూపాలు మారుతాయి కానీ సత్తా మారదు ఆ సత్ అదే వాసు సర్వమునకు అధిష్ఠానము తర్వాత ప్రకాశించసు దేవశ్చ దేవ అంటే ప్రకాశము కిగు కాంతవు ప్రకాశము ప్రకాశము అంటే వెలుగు ఎటువంటి వెలుగు ఈ బయట ఉన్నది వెలుగు చూసారా ఇది వెలుగే నిజమే ఇది వెలుగే కానీ ఈ వెలుగుని కూడా ప్రకాశింపజేసే వెలుగు ఇంకొకటి ఉంది ఆ వెలుగే జ్ఞానము జ్ఞానం ఉంటేనే ఇది వెలుగు అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి బయట నుండే వెలుగు దృశ్యము అది దృశ్యమైన వెలుగు దృశ్యమైన వెలుగు తెలియాలి అంటే దృగ్రూపమైన వెలుగు ఉండాలి అక్కర్లేదా జ్ఞాన రూపమైన వెలుగు ఉంటే దృశ్యమైన వెలుగు తెలియబడుతూ ఉంటుంది దానికి నిర్ధారింపబడుతుంది కాబట్టి ఇప్పుడు మీకు వెలుగు ఉన్నది ఎక్కడ ఉన్నది ఇప్పుడు కుక్క ఉంది కుక్కలో ఆ వెలుగు ఉందంటారా లేదంటారా ఉంది కుక్కలో ఆ వెలుగు ఉంది ఎవరంటే నక్కలో ఉంది దోమలో ఉంది ఆ వెలుగు ఉంది ఇప్పుడు చెట్టు చేమలు ఉన్నాయి వాటిల్లో కూడా ఉంది ఆ వెలుగు వాటిల్లో కూడా ఉంది వెలుగు ఆ సీజన్ వచ్చేప్పటికీ అవేమో ఆకులు రాజు వ్యాసంకాలం వచ్చేటికీ ఆకులు రాలుస్తాయి కొన్ని చెట్లు ఆకులు రాల్చి కాలం వచ్చే ఆకులు రాలుస్తాయి వాటిల్లో ఆ కాలంలో ఆ మార్పు వచ్చింది అని తెలుసుకునే వెలుగు ఉందంటారా లేదంటారా తర్వాత వ్రేళ్లు ఎక్కడో ఎలా ప్రవహిస్తాయి తెలిసిన భూమిలో ఎలా రాకుతాయంటే ఇటువైపు ఇసక అటువైపు నీరు ఉందనుకోండి అటువైపు పోతాయి వ్రేళ్ళు తర్వాత ఎప్పుడు గాలి వీచి చోట ఆ చెట్టు ఎలా పెరుగుతుందంటే ఆ కాండం యొక్క బలము ఎలా ఉంటుందంటే ఆ గాలి యొక్క ఆ ప్రెషర్ని తట్టుకునేందుకు తగ్గట్టుగా ఉండండి వాటిలో వెలుగుంది తెలివి ఉన్నా పక్షులలో వెలుగుందా లేదా వెలుగుంది మనిషిలో వెలుగుందని వేరే చెప్పాలా ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఆ వెలుగుకే ఆత్మ అని పేరు ఆ వెలుగే ఆత్మ ఇప్పుడు నేను అన్నారు నేను అడుగుతా చెప్పండి మీరు నేను స్వామీజీని అని అన్నాను ఇప్పుడు అని అన్న తర్వాత నా ప్రశ్న ఏంటంటే నేను యథార్థంగా నేను స్వామీజీనా లేక ఏ వెలుగులో నేను స్వామీజీని అని నేను అనుకుంటున్నానో ఆ వెలుగ నేను ఏదంటారు దట్ ఈస్ ది పాయింట్